సంకీర్తన మూడు వందల పన్నెండు నంద నందన వేణునాద వినోదము గోవర్ధనధరాలుష వికారీరా ప్రతాపరూప ధనుజ నిర్ధూమధామకరణ చతుర భవభంజనా కమల కమల వాస కమలారమణ దేవత తమోగణ సతత విదూర ప్రమద ప్రమదవ భావ కణ సుముఖ సుభరంజన పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ చిర చిర ఘన నగ శ్రీ వెంకటేశ్వర నర నామ నగసన